ఎనభై ఆరు అన్నిటా నీ వంతర్యామి ఔట ధర్మమే అయినాను ఎన్నగ నీ ఒక్కడవే గతి ప్రపన్న సంగతి ఏకాంతంబున నుండిన పతిని నసి సతి సతిధర్మము లోకము రచ్చలో నుండినపతి పతి లోగుని పైకొని రానట్లు ఈ కొలదులనే సర్వదేవతల ఇన్ని రూపులై నీవున్నప్పుడు కైకొని నిను బహుముఖములగొలుచుట కాదు పతివ్రత వ్రతధర్మంబు పూనిన బ్రాహ్మణుల లోపలనే నిను పూజించుట వేదోక్త ధర్మము స్వాన కుక్కుటాదుల లోపల నిను సరి పూజించగరానట్లు ఈ నియమములనే ప్రాకృత జనులను ఈశ్వరనీ శరణాగత జనులను కానక ఒక్కట సరిగా జూచుట కాది వివేకధర్మంబూ శ్రీవేంకటపతి గురు నే సేవే నాకును శిష్య ధర్మము ఆవలనీవల నితర మార్గములు ఆత్మలో నరుచిగా నట్లు భావింపగ సకల ప్రపంచమును బ్రహ్మం సమంతము కైవశ మయటా వినుతుకాదది వివేకర్మంబూ